వాడాలి స్వరూప జ్ఞానం దిశగా తిప్పాలి ఈ విముఖత ఒకసారి వచ్చేసిందంటే ను ఏది ప్రధానమో గుర్తించడమో అయిపోతుంది గుర్తించగలిగే శక్తిని కోల్పోతాడు రేపు రాయాలి ఇవాళ సినిమా చూద్దామనిపిస్తుంది దానికి ఎప్పుడంతే ఏదో ఒక ఇంద్రియాన్ని సుఖపెడుతూ ఉంటేనే అది ఆనందంగా ఉంటుంది ఏదైనా ఇంద్రియం సుఖపడకపోతే దానికి అంత డిస్టర్బ్ అయిపోతుంటుంది సో పిల్లవాడిని మనం ఎట్లా అయితే లాలించి బుజ్జగించి లాలయ్యే చిత్త బాలకం లాగా ఎలా ఉంటుందో ఈ చిత్తాన్ని కూడా అలా జాగ్రత్తగా మనం ఎప్పటికప్పుడు లాలిస్తూ ఉండాలన్నమాట అది గులాబ్ జామున్ అడిగింది అనుకోండి ఫోన్లేరా ఇప్పుడు గులాబ్ జామున్ ఎక్కడి నుంచి వస్తుంది బిస్కెట్తో సరిపెట్టుకో దాని తల్లి ఎట్లయితే పిల్లవాడిని ఎప్పటికప్పుడు సరిపుచ్చుతూ ఉంటున్నారు ఇప్పుడు అర్జెంట్గా నా పుట్టినరోజుకి ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్లాల్సిందే వాడిని కన్విన్స్ చేస్తుంది వద్దులేరా నేనే పులిహోర వండుతాను నేనే గులాబ్ జామున్ చేస్తాను నేను మీ ఫ్రెండ్స్ అందరినీ బిల్ ఇంట్లోనే కేక్ కట్ చేద్దాం మనం బాగా ఎంజాయ్ చేద్దాం మనం ఎక్కడైనా చేసేది అదే కదా ఇలా మాక్సిమం కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది ఎందుకని వాడిలో ఆ విముఖత కలిగించటం కోసమని గురువు కూడా ఏం చేస్తాడంటే నీలో ఎక్కడెక్కడైతే నువ్వు ఆసక్తమై ఉన్నావో గుర్తిస్తాడు ఇది సజీవ సశరీర గురువల ప్రయోజనం ఎందుకనంటే నీ వృత్తి జ్ఞానం దేనిలో ఆసక్తమై ఉందో నువ్వు గుర్తించలేవు నీ వ్యవహారాన్ని నీ ప్రవర్తనని నీ ఆలోచన విధానాన్ని నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు నీ లోపల ఏవేవి సుళ్ళు జరుగుతున్నాయో వాటిని జాగ్రత్తగా గమనిస్తాడు నీ చైతన్య స్థానంలో ఉండి గమనిస్తాడు ఎందుకని ఆయన నిరంతరాయంగా చైతన్య స్థితి అందు నిలకడ కాబట్టి అక్కడి నుంచి చూస్తాడు చూసి ఓ ఈ జీవు ఈ జీవి ఇలా ఇబ్బంది పడుతున్నాడు అని గుర్తిస్తాడు గుర్తించి నీకేం గుర్తి నీకేం సూచన చేస్తాడు అంటే ప్రతిపక్ష భావనని సూచన చేస్తాడు మామూలుగా చెప్తే విముఖత అందులోంచి విరమించమ్మా దాని వల్ల కదా దోషం దీనివల్ల ఆ రకమైన ఇబ్బంది ఏర్పడుతుంది కదా దానివల్ల ఈ సంస్కార బీజం ఉండిపోతుంది కదా దీనివల్ల నువ్వు మరల పునః దుఃఖానికి పొందవలసి వస్తుంది కదా అని ప్రతిపక్ష భావనని నీలో ప్రవేశపెడతాడు తద్వారా నువ్వు ఆయన ఎందున్న విశ్వాసం వలన దాన్ని స్వీకరించి ఈ విముఖత విరమణ ద్వారా బయటపడిపోతాడు జాగ్రత్తగా వృత్తి జ్ఞానంలో నుంచి బయటపడాలి అంటే వృత్తి జ్ఞానం వల్ల నీకేం లభిస్తుందో తెలియాలి ఈ వృత్తి జ్ఞానంలో నుంచి నేనే మానవుడు అసలు ఎందుకు బయటపడలేకపోతున్నాడు సుఖము దుఃఖము రెండు వృత్తి జ్ఞానంలోనే ఉన్నాయి ఇంకెందులోనూ లేవు స్వరూప జ్ఞానంలో సుఖ దుఃఖాలతో పని లేనటువంటి స్వరూపానందం స్వీయ చైతన్యానందం అక్కడ సుఖం లేదు దుఃఖం లేదు ఈ అలలు లేవు అక్కడ ఈ ఆటుపోటు లేవు జాగ్రత్తగా గమనిస్తే వృత్తి జ్ఞానంలో ఉన్న సుఖం దుఃఖంలో నుంచి సాధకుడు ఎలా బయటపడాలి ఇది ఎవ్వరికి వారే స్వయంగా స్వానుభవంతో సంపాదించవలసినటువంటి స్వాధ్యాయంతో సంపాదించవలసినటువంటి జ్ఞానం ఎందుకని వాడికి సుఖమేదో ఇంకొకటికి అది సుఖం కాదు వాడికి దుఃఖమేదో ఇంకొకటికి దుఃఖం కాదు నీ సుఖ దుఃఖాలు నీకే తెలుస్తాయి కాబట్టి నీకు సుఖ దుఃఖాలు కలిగినప్పుడల్లా నువ్వు స్వాధ్యాయం చెయ్యాలి చేసి దాంట్లో నుంచి బయటపడాలి దానికి సాక్షిగా ఉండాలి సుఖదు జయా జయే లాభాలాభౌ సమే కృత్వా భగవద్గీత స్పష్టంగా చెప్పింది నీ జీవితం మీద ఈ ద్వంద్వాలు ఇలా ఉన్నాయి సుఖ దుఃఖములు లాభాలాభములు జయములు వీటన్నింటి ఎందు నీవు సముడవై వర్తించాలి సాక్షివై వర్తించాలి నీ వృత్తికి నీవే సాక్షివి నువ్వు చైతన్య స్వరూపుడివి చదువు చైతన్యము మనోవృత్తులతో కలియుటి చేత జీవభ్రాంతి ఏర్పడినది అంతే మనోవృత్తుల నుండి విడిపడి తనకు తానుగా ప్రకాశించినచో భ్రాంతి అంతమవుతున్నది అంతే ఎప్పుడు పోతుందండి నాకు ఈ భ్రాంతి నువ్వు స్వరూప జ్ఞానంలో నిలబడగానే పోయింది నువ్వు సాక్షిగా ఉండగానే పోయింది నువ్వు ప్రకాశం అని తెలుసుకోగానే పోయింది చీకడెప్పుడు పోయిందండి ప్రకాశం రాగానే పోయింది రాగానే పోయిందా ప్రకాశం అని తెలుసుకోగానే పోయిందా పోయింది సర్వత్రా వ్యాపకమై ఉన్న ప్రకాశమే లేను అక్కడ నిలకడ ఏ వృత్తి జ్ఞానం చేత పరిమితించబడలేదు పూర్తయిందండి మొదలు పెడతానండి దృశ్యం కాదు దర్శనం కాదు ద్రష్ట చదు ఆత్మకు బుద్ధికి తేడా చెప్పబడుతున్నది నిత్యం